శ్రీవర్ధమాన సిద్ధవిద్యా మంత్రముల్లో కొన్ని మంత్రములను ఉటంకించుచున్నాను ముఖ్యంగా ప్రయాణం అగుచున్నప్పుడు దుమ్ము కంకర్రాళ్ళు మార్గమధ్యంలో సేకరించి ఇరవై మార్లు అభినందించి నాలుగు దిక్కులకు విసిరివేయడం వలన ఈ మంత్రమును పఠించడం వలన సిద్ధి కలుగును ఆం వృషభాజ నమ పదకొండు సార్లు జపించిన ఈ మంత్రము సిద్ధి